రాజ్యంధన రాజ్య ఆనంద రాని బిడ్డరని మీరు వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభావల తండ్రి కృపగల రాజ్య మీకు ఎంత లెక్క లేని వందనాలు మీ కొరకే ప్రభావ తీర్మానం ఈ జీవితం తుది శ్వాస వరకు ప్రభావ మీరు అక్కడ అనంతరం వరకేసేయా అది మీ నామం ని మేమపరచడానికి దేవా ముందుకు నడిపించగల పశుద్ధాత్మశక్తి బలం చేత నడిపించి రవి నామం మహిమార్థమే ఈ లోకంలో జీవించే కృపాభాగ్యం దాన్ని వేస్తు క్రీస్తు నామం నాకు ప్రారంభించడం తను కొండలలో లోయలలో వడవులలో ఎడారులలో కొండలలో లోయలలో వడవులలో ఎడారులలో Nannu gamaninchinava Nannu nadi pinchinava Isaya Nannu gamaninchinava Nannu nadi pinchinava Isaya Isaya Isaya Isaya Ninnene ninnene kulutunaya వే నీవే నా రాజువయ్య దేవా నిన్నే నిన్నే నే కొలతూ నీవే నీవేనా రాజువయ్య ఏసయ్య ఏసయ్య ఏసయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా అండని వైతి వయ్యానాండని వేసయ్యా ఎసయ్యా అందని వైతివ కొండ నివేసయ్యా ఏసయ ఏసయ్యా ఏసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయే నివేనా రాజు దేవా నిన్నే నిన్నేనే కొలుతునయ్యా నీవే నివేనా రాజు eseeya eseeya eseeya marna chaayalo mere sinani prema naligina brathukuna kurisina nee krupa marna chaayalo mere sinani prema naligina brathukuna kurisina nee krupa nannu bala parchenayya నిన్నే గణపరతు నయ్యా ఎసయ్యా నన్ను బలపరిచే నయ్యా నిన్నే గణపరతు నయ్యా ఇసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా నిన్నే నిన్నే నే కొడుతు నయ్యా నీవే నీవే నా ే నిన్నే నే కొలుతునయ్యా నీవే నివేనా రాజుమయ్యా ఇషయా ఇసయా ఇషయా వంచన వంతైన ఒరిగిన బారానా పొసగ కవి సిగిన విసిరే కెరట వంచన వంతైన ఒరిగిన బారానా పొసగ కవి సిగిన విసిరే కేరటానా కలర కడ తెర్చినవనీ వలలో నన్ను మోసినావా ఇసయా కలర కడ తెర్చినవానీ వలలో నన్ను మోసినావా ఇసయా ఇసయా ఇసయా ఇసయా నిన్నే నిన్నే నీ కొలుతు నయా నీవే నివే నారాజునయ కొలుతూనయ్యా రాజు అయ్యా పర్షు తర వేవా మీకు వందనాలనైనా మహోనతరకు తండ్రి మీకు స్తోత్ర స్తోత్రాలు ఏసయ్యా ఉదయం నుంచి ఇంత వందలు కాచి కాపాడడానికి మీకు ఎంతో వందనాలు ప్రభావ ఇక మధ్యాహ్న కాలం అన మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేత మీ యొక్క ఆత్మీయ నడిపిించండి వాక్యాలను సత్యాన్ని గ్రహించాలన్నా సేపడండి దాన్ని మేము అవలంబించుకోవాలా మా జీవితంలో పాటించాలా లైఫ్ స్టైల్ ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడాలన్నా జీవన విధానానికి మేము అలవాటు జీవన శైలికి మేము అలవాటు పడాలా జీవితము క్రైస్తవ జీవితము ఆరాధన జీవితం ఎక్కడైనా ఆనందంతో కూడిన ఓ బైబిల్ స్టడీలో ప్రభు మమ్మల్ని చిదాపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం ప్రభ కాబట్టి ఈ గృపా వరల గురించి మేము ధ్యానిస్తుండగా వీటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించి వాటిని మేము ప్రభ కదిలించుకోవాలా మా జీవితంలో స్టిరప్ చేయాలా ప్రభ దాన్ని వాడాల మీ మైమార్థంగా మీరు ఇచ్చింది సంఘక్షేమ అభివృద్ధి గురించి కాబట్టి ప్రభ వీటన్నిటిని వాడుకొని మీ కొరకు మేము జీవించాలనే సహపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని సిద్ధపరచాల ప్రతి ఒక్కరికి తిమ్మలి ఐకతరి మరి నీతి సత్యని ప్రకటించాలా రక్షణ పొందిన వారికి బలపరచాలా రక్షణారంభం లేని వారిని సిద్ధపరచాలా అటువంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించి మహిమనందమని ఏ సుఖరిస్తున్నామమ్నా ప్రార్థిస్తున్నాం తండ్రి కొన్ని రోజుల నుంచి కృపా వరలకు సంబంధించిన విషయాలని ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా నేను నడినా జ్ఞాన వాక్యము వరం గురించి జ్ఞానానికి సంబంధించింది ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లకు వచ్చేప్పటికీ ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఇంకా తెలుగులోకి వచ్చేప్పటికీ జ్ఞాన వాక్యం అయిపోయింది వాక్యం అంటే ఒకటే కదా అట్లా ఎన్నో వాక్యాలు ఉన్నాయి అట్లనే వర్డ్ ఎన్నో వర్డ్స్ ఉన్నాయి అందరికీ అన్ని రకాల జ్ఞానాలు లేవు అందరికీ అన్ని రకాల బుద్ధి లేదు కొందరికి కొన్ని రకాలు మరి కొందరికి మరి కొన్ని రకాలు కాబట్టి ఈ వరాలు అందరికీ ఇచ్చిండు దేవుడు అయితే నేను ఈ కాలము కొద్దిసేపు ధ్యానిస్తా ఉన్నాను కొంచెం టైం ఉండే ఎగ్జాక్ట్లీ పన్నెండు గంటలకు వచ్చినాను ఆ రూమ్లోకి అవన్నీ ఆఫీస్ పనులు ముగించుకొని అప్పుడు కొన్ని విషయాలు నా జ్ఞాపకం జ్ఞాన ధ్యానం దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆసక్తి కలిగిన వారికి ఖచ్చితంగా వీటన్నిటినీ చూపిస్తాడనే మనకు తెలుసు అయితే తులసిలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఒక విషయం ఇది ఇది నాకు బహు నచ్చిన పుస్తకం పత్రిక బైబిల్లో కొలసలు రాసిన పత్రిక ఎందుకంటే నా బాప్తిజమానికి సంబంధించిన వాగ్దానం కూడా ఇదే పత్రికలో ఉంది కాబట్టి దీన్ని నేను ఎక్కువ చదివేవాడిని గతంలో కూడా ముఖ్యంగా మూడవ అధ్యాయంని మనం అనేక పర్యాలు హెచ్చరిస్తా కదా మీరు క్రీస్త లేపబడిన వారైతే పైనన వాటినే ఎదురు వెదకడి అంటే పరలోక సంబంధమైన ఆశ ఆసక్తి పరలోక పరలోకానికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తి మనకు ఉండాలన్నట్టు అయితే పులస రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో పౌలు మనకు విషయం హెచ్చరిస్తుంది ఏంటంటే బుద్ధి జ్ఞానములు ఈ రెండు వరాలు కదా మనం లాస్ట్ త్రీ డేస్ నుంచి చూస్తున్నాం బుద్ధి జ్ఞానములు ఈ వరాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై కాబట్టి ఏసు గురించి ఇక్కడ చెప్తుంది ఈ వాక్యం దేవుని మర్మమై ఉన్న క్రీస్తు కేసు ప్రభు ఎన్నో యుగాల నుంచి మర్మంగా ఉండడన్న విషయాన్ని నేను మీకు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి అది ఆ నామము మర్మంగా ఉంది పాత నిబంధన కాలంలో ఎవరికి బయలుపరచబడలేదు ఆ నామం పాత నిబంధన కాలంలో ఎవరికి అది ఎంతమంది ఈవెన్ యశయ భక్తిని కూడా అది బయలుపరచబడలేదు యశయభక్తునికి బహు ఆసక్తి ఉంది ప్రవచనం అంటే భవిష్యత్కి సంబంధించిన చూడాలన్నీ కానీ అది ఎవరికి సంబంధించింది అనేది గ్రహించలేకపోతున్నాడు ముఖ్యంగా అనేక పర్యాలు నేను రిపీట్ గా రిపీటెడ్ గా చెప్తా ఉంటా ఎందుకంటే రిపీటెడ్ గా చెప్తా ఉంటే మన బల మరి బలంగా ఈ వాక్యాలు మన హృదయ నాటుకుంటాయి కొన్ని యుగాలు అంటే థౌసండ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అది ఎవరు లెక్కబెట్టలేరు కొన్ని తరాలు కొన్ని యుగాల నుంచి దేవదూతలు దేవుని చుడలేని స్థితులు ఉన్నారు ఆయన సన్నిధిలో సమ్ముఖంలో కూడా కండ్లు వారి మొహాలు రెక్కలతో కప్పుకున్నారు వారి కాళ్ళు రెక్కలతో కప్పుకొని తక్కిన రెండు రెక్కలతో ఎగురుతున్నారు అంటే మొత్తం ఆరు రెక్కలు ఆ కెరూబులకి శరూపులకి అవి దీవారాత్రంలో స్థుతిస్తున్నాయి దేవుణ్ణి కానీ చూడలేని స్థితిలో ఉన్నాయి ఎందుకంటే ఆయన వెలుగు ఆయన వెలుగుని చూడలేరు ఎవరు అంత విపరీతమైన వెలుగు అన్నట్టు సూర్యుని కూడా చూస్తే కొంచెం సేపు కాళ్ళు ఆయనని ఒక క్షణం కూడా చూడలేం మనం అంత వెలుగుమయం అయితే ఆ వెలుగుని భరించలేక కండ్లు మూసుకొని ఉంటే రెక్కలతో ఈ దూతలు అయితే ఎప్పుడు చూడలేని మమ్మల్ని సృష్టించి గాని ఇంతవరకు మేమైనా చూడలేదు మళ్ళీ అటువంటి దేవుణ్ణి చూడాలా తపన కొన్ని వేల సంవత్సరాల దూతలకు ఉన్నాయి కానీ వారికి అవకాశం దొరకలే కానీ ఆయన మనిషిగా పుట్టబోతున్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆ దూతలు అందుకే మనం చూస్తాం మత్స్య glory to the god in uh, in the highest and the dutal andar padalu vaadutunnaru akkada endukante vaaru matthamad sari vaari life lo devuni chestunnaru yesu prabhu roopakanga puttadam baludaina yesu chisinappudu eena na inni samachalinchu mem cholleni sitalu undi ni ani aasha padaru andattu adhe reetiga chudandi manam kuda adhe aashtha unnam devadutal ki etto ante aasha unda manaku kuda adhe aasha undi kada ఎందుకంటే ఆత్మీయతలో మనమందరం దేవదూత స్వరూపంలో మనం ఎన్నిసార్లు ప్రభు జ్ఞాపకం చేసింది పునరుద్ధన దినంన మనమందరం అందరం దేవదూత స్వరూపులుగా ఉంటామని ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాం వాళ్ళకే అనే ఉంది వాక్యం కాబట్టి యేసు ప్రభుని చూడాలా ఆశ కొన్ని వేల సంవత్సరాల నుంచి నా దూతలకు తీరింది ఆయన పుట్టినప్పుడు లోకంలో మనకు కూడా అంతే మనం చూడలేదు ముఖాముఖిగా కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన చూడబోతున్నాం మనకు తెలుసు అని లోకంలోకి వచ్చినప్పుడు మరి ఆయన ఎట్లా ఉంటాడో అని కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఆయన వచ్చినప్పుడు గుర్తించకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది ఒకవేళ ఆయననే అంటే మీరు ఎవరైనా తెలదని ఇంకెంత భయంకరంగా ఉంటుంది కాబట్టి బుద్ధి జ్ఞానములు ఈ రెండు వరములు మన ప్రభులో గుప్తంలో ఉన్నాయంటే ఆయన ఆయన జేవులో ఉన్నాయని చెప్పీతికి చెప్పాలంటే ఆయనలో రహస్యంగా దాచిపెట్టాడు అవి మనకి ఇస్తానడు దేవుడు మనం కొరింతలు రాసిన చూసినప్పుడు అక్కడ అవి విశదీకరించబడ్డాయి ఇవన్నీ ప్రభులో ఉన్నాయి అయితే వీటిని మనకి ఎందుకు అనుగ్రహిస్తారంటే సంఘక్షేమం కొరకని మనకు తెలుసు ఇన్నిసార్లు గణిస్తానంటాం మనం సంఘక్షేమ అభివృద్ధి గురించి అనేసి కీర్తన గ్రంథంలో ఒక విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దీన్ని అర్థం చేసుకోవాల మనం ఎన్ అరవై ఎనిమిదవ అధ్యాయము కీర్తన గ్రంథము అరవై అధ్యాయము శిఖరములు గల పర్వతం లార దేవుడు నిస నివాసంగా కోరుకున్న కొండను మీరేలా ఓరో చూపులు చూచుచున్నారు యహోవ నిత్యము అందులోనే నివసించను అది సిను పర్వతం మనకు తెలుసు అయితే మనమంతా సీయోనువాసులం అయితే ఆయన అందులో నిత్యం నివసిస్తున్న అంటే సంఘంలో చర్చ్ అంటాం కదా మనం ఇంగ్లీష్ లో సంఘంలో ఆయన నిత్యం నివసిస్తున్న ముఖ్యంగా సియోను నివా సీను పర్వతం అది కేవలం లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన విషయం అది వారిలో నిత్యం అందులోనే ఆయన నివసిస్తూ ఉంటాడు అయితే మనందరిలో ఈ వరాలు కనిపిస్తూ ఉంటాయి అన్ని కనిపిస్తాయంటే అన్ని కనిపించవు కొందరులో కొన్ని కనిపిస్తాయి కొందరులో కొన్ని సమయాలు కనిపిస్తాయి మరి కొందరులో కాంబినేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్ని కలిసినట్లు కనిపిస్తూ ఉంటాయి అందరిలో అన్ని ఉండవని మనకు తెలుసు కూడా అయితే ఇక్కడ ఆయన మనతో నివసించాలా ఆయన నిత్యం నివసిస్తా అన్నాడు కాబట్టి కృపావరాల రూపకంగా మనము అతని సన్నిధిని మనము గ్రహించగలము దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అని ఎప్పుడు చూడగలం అంటే ఈ వరాలు అక్కడ పనిచేసినప్పుడు అందుకు దేవుడు ఆ కృపవరాలని మన మధ్యలో ఎందుకు అంటే ఆయన సన్నిధిని జ్ఞాపకం చేయడం కొరకు ప్రతి వరము మన ప్రభుని మన జ్ఞాపకం చేస్తుంది ఆ వరము పలాంటి సంఘంలో కనిపించినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రభు ఉన్నాడు నేను అది గమనించిన ఎక్కడ గంభీరమైన వాక్యం ఉంటుందో నేను అప్పుడు గమనిస్తాప్ప ఏసు ప్రభు ఇక్కడ ఎంత గంభీరంగా ఉండడం లొట్ట లోట వాక్యం ఉంటే అక్కడ లేనట్టు తర్వాత బుద్ధి వాక్యం జ్ఞాన వాక్యంలో చెప్పే సంఘాలలో ఖచ్చితంగా నా ప్రభుత్వ నేను ఆ సంఘం పోయినప్పుడు తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ ఉన్నాయి ఈ వరాలన్నీ కొన్ని సంఘాలలో కేవలము భాషల వరమే ఉంటాయి తక్కినై కనిపించవు మరి కొన్ని సంఘాలలో స్వసత వరం ఉంటాయి తక్కినై కనిపించవు వాళ్ళంతే ఇంకా స్వసత వరం దగ్గరనే ఉండిపోతారు అనట ఇంకా వాటి వేరే వాటికి ప్రాధాన్యం ఇవ్వగారు స్వసత వరం ఇచ్చేవాడు దానికి ముందున్న వివేచన వరము జ్ఞాన వాక్యము బుద్ధి వాక్యం కూడా చూపించాల అన్నీ యాక్టివేట్ కావాల ఆ చర్చిలో ద్వారా కదా అందుకే ఎంతోమంది పాస్టర్స్ ఉంటారు చర్చ ఒక పాస్టర్కి ఒక వరం ఇంకో పాస్టర్కి ఇంకో వరం ఉండొచ్చు ఒక మనిషికి ఒక వరం ఇంకో మనిషికి ఇంకో వరం ఉండ ఉంటుండొచ్చు అట్లా సంఘంలో అందరికీ అన్ని వరాలు ఇస్తారు అప్పుడే ఆ సంగమం క్షేమంగా ఉంటుంది అన్నట్టు లేకపోతే ఆ సంగం అభివృద్ధి కానే ఎందుకంటే వరాలు లేకపోతే ఆయన సన్నిధి ఉండదు అక్కడ ఆయన దిగి వచ్చినడంటే అక్కడ అందరికీ వరాలు పంచి పెడతాడు ఇంగ్లీష్ తెలుగులో మంచి శ్రేష్టమైన పదము ఈవులు ఈవులు ఇస్తారు ఆయన ఉచితంగా ఇస్తాడు వరాలు కాబట్టి ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు ఇంకా మనం దేనికి భయపడమన్నట్టు దేని విషయంలో చింతించమన్నట్టు అది జ్ఞాపకం చేయబడుతుంది ఫస్ట్ అక్షన్ అపుష్టకార్యము పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో ఈ విషయాలను మనం ఇంకా విధిగా ఉంది ఎందుకంటే అక్కడ ఈ వరాలన్నీ యాక్టివేట్ కావడము ఆ సంఘ అపుష్టకార్యంలో పద్దెనిమిదవ వర్షం విజయం పది పంతొమ్మిదవ కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగు వారిని మనము కష్టపెట్ట ఇవన్నీ మనం నిన్నటి నో చూసినాం దీర్ఘంగా వారి మీద మనం ఎటువంటి భారము భారము పెట్టొద్దని భారాలు పెట్టొద్దు మనం వారి మీద పదిహేడవ వర్షం చూద్దాం పడిపోయిన దావిద గుడ తిరిగి కట్టేదని దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టదనని అనాది కాలం ఇది పాయింట్ అనాది కాలం నుండి ఈ సంగతులను తెలు తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చినడని వ్రాయబడి ఉన్నది అంటే ఈ వరము ఈ యొక్క జ్ఞానవాక్యము లేక కృపారులన్నీ కూడా వీతి చెప్పాలంటే అనాది కాలం నుండి ఇవన్నీ భద్రపరిచండి దేవుడు అనాది కాలం అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ సంగతులను తెలియపరిచి ప్రభు సెలవిస్తున్నాడని కాబట్టి ఇవి ఎప్పుడంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇవన్నీ మనకి భద్రపరచండి రహస్యంగా ఇప్పుడు మనకి వాటిని అనుగ్రహిస్తున్నాడు దేవుడు మనకి చూపిస్తున్న వాటన్నిటినీ దాని అర్థం ఏంటంటే ఆయన సన్నిధి మనతో పాటు ఇంకా ఉన్నది అన్న విషయాన్ని తర్వాత ఆయన ఒకప్పుడు సరే మనకు తెలుసు ఈ లోకంలోకి వచ్చేయండి ఎందుకంటే మనిషిని శరీరంలో ఉండడవాడు కాబట్టి శరీరుడు కాబట్టి మనుషుల్లో నీ రక్షణ నడిపించినట్టు అనే శరీరం ధరించుకురావాలని మనం చూసినాం హిబ్యుల్ రాష్ట్ర పత్రికలను తీస్తటం ఆయనకు తెలుసు కూడా పత్రిక పాద అధ్యాయంలో అది అనేక పర్యాలు మనం చూస్తూ ఉంటాం ఆయనకి తెలుసు మనిషి మనిషిని సృష్టించినప్పుడు లేక నిర్మించినప్పుడు మనిషి ఎట్లా జీవిస్తాడు వాడు ఎట్లా పడిపోతాడు అభిధేయత వలన వాడిని ఎట్లా తిరిగిన మళ్ళా రెస్టోర్ చేయాల అవన్నీ అని తెలుసు ముందుగానే అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అడుగు అడుగునా ఆయనకు అన్ని తెలుసు మనిషి నశించి మనిషి నచ్చిపోవద్దంటే సొల్యూషన్ కూడా కావాలి కదా అందుకే ఆయన శరం దాల్చి ఈ లోకాలకు రావాల్సి వస్తుంది అన్నట్టు కాబట్టి మనుషులంతా శరీరలే కాబట్టి ఆయన కూడా శరీం తెలుసు చేసినట్టు మనం చూస్తాం ఆయన లోకా పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రపిల్లని కూడా మనకు తెలుసు వ్యూహాన్స్ వార్థం మొదట చూస్తాం బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని మన ప్రభుని ఎట్లా పరిచయం చేస్తారు లోకానికి తర్వాత మనం చూసినాం కూడా ఆయన ఈ లోకంలోకి ఎట్లా వస్తారనేది ఎందుకు రావాలంటే ఆదికాంట మూడు అధ్యాయం పదహారు నెషాలు చూస్తాము సైతాన్ని తలాన్ని ఆయన మనిషి రూపం ధరించుకొని రావాల్సి వస్తుంది ఎందుకంటే వాడు ఎరుత్తికైతే మోసం చేసిడు అవని అదే స్త్రీ ద్వారా వాడు ఈ లోకం వాడిని తల నిశ్చిత కొట్టడానికి ఈ లోపలకు రావాల్సి వస్తుంది దేవుడు స్త్రీని ఎట్లా వాడుకున్నాడు అవని అదే రూపకంగా స్త్రీని మన ప్రభు కూడా వాడుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం పుట్టికి సంబంధించిన విషయాలలో కాబట్టి ఇవి మారవు ఎందుకంటే అనాది కాలం నుంచి దేవుని యొక్క సంకల్పం అది మనం పాట పాడతాం ప్రభు యొక్క సంకల్పము ఎన్నడూ మారదని ఎందుకు మారదంటే అదే విధానమైనది అనాది కాలం నుంచి ఆయన తెలుసు భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మొదటనే అన్ని గ్రహించిన కాబట్టి ఆయన సంకల్పము ఎట్టి పరిస్థితుల్లో మారదు చేంజ్ కాదు లేక ఆయన ఆయన సంకల్పమే విల్ అంటాం ఇంగ్లీష్లో విల్ ఆఫ్ గాడ్ అంటాం ఆయన సంకల్పం ఎప్పటికీ మారదు మనిషి పడిపోవడము వాడిని తిరిగి నిలబెట్టడము అవి ఆయన సంకల్పంలో ఉన్నాయి వీడు ఎట్లా పడిపోతాడు వీడు పాపంలో వీటికి మళ్ళనే నిలబెట్టాలా రెస్టోర్ చేయాలా వీడి పాపం నుంచి వీడికి వెళ్ళగాల్పించాలా ఆయనకు తెలుసు కాబట్టి దేవుడు తెలుసు అన్నట్టు ఇవన్నీ టైం ఏ మనం ప్రసంగి చూస్తాం కదా ప్రజానికి సమయం కలదని అది ఎవరు పెట్టిండో ప్రానికి సమయం దేవుడు పెట్టి మనిషి పుట్టుటకు చచ్చటకు అన్నిటికీ సమయం ఏడు నవ్వుటకు తినుటకు పండు అన్నిటికీ సమయం పెట్టిండని ఉంది వాక్యం అక్కడ కొద్ది అధ్యాయంలో చూస్తాం ప్రసంగి మొదటి అధ్యయంలో ప్రతి దానికి దేవుడు ఒక సమయాన్ని ఫిక్స్ చేసి పెట్టిండి మనమే వాటిని అర్థం చేసుకుంటే పరిగతితో అంటాం ఇంకా కాలేదు ఇంకా కాలేదు ఇంకా కాలేదనే కాబట్టి ఆయనకి ముందుగానే తెలుసు ఏం జరగబోతుందని దాన్ని ఇంగ్లీష్లో ఫోర్ నాలెడ్జ్ అంటాం అది తన దాసులైన ప్రవక్తలకు బయల్పరుస్తున్నాడు దేవుడు కాబట్టి నీ పరిచర్యలో నీకు దేవుడు బయలుపరచకుండా ఏం చెయ్యాడు నువ్వు అది గ్రహించాలా ఐ రిసీవ్ అన్నప్పుడు నేను దీన్ని స్వీకరిస్తున్నాను ప్రభా ఈ జ్ఞానాన్ని ఇది నా నాలో ప్రచులు ఇల్లాలా బయటికి రావాలా అనేకులు దీన్ని చూడాలా ప్రభా అనేకులు దీన్ని నేను మహంపరచాలా నువ్వు పాటు ఉన్నావు సాక్ష్యం వాళ్ళు ఇవ్వాలా అవును ప్రభా మీరు నాతో పాటు ఉన్నారని సాక్ష్యం ఇస్తాను వాళ్ళు నాతో పాటు మీరున్నారని మనుషులు సాక్ష్యం ఇవ్వాలా అంటే ఈ వరం బయటికి రావాలా కాబట్టి ఆయన తన దాస ప్రవర్తలకు తాను సంకల్పించిన వాటిని చకుండా ఏమి చేయడు అయితే మనం చూస్తాము ఆయన అనేక పర్యాయాలు పాతని బిన కాలంలో స్వరం హవ్వత్ మన అబ్రహాంతో ఎట్లా మాట్లాడినంటే ఆయన స్వరం రూపకంగా ఒకనొక రోజు ఆయన స్వరం విన్నాడు అంతే దర్శ కళలు ఆయనకి ఎన్నో కళలు కళలో దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం నిన్ను ఆశ్రయిస్తాను ఎన్నోసార్లు చెప్పిండు అతనికి దాని తన తన పిల్లలు భవిష్యత్తులో ఏ రీతిగా మూడు వందల సంవత్సరంలో ఆయుగుప్తులో బానిసలాగా ఉండపోతున్నారు అని చూపించినది అది కళ ఆయన గాఢ నిద్ర కలిగినప్పుడు ఆ కళలో ఆ అంటే దేవుడు ఖచ్చితంగా అవన్నీ మనకు చూపిస్తూనే ఉంటాడు అన్న విషయాడ వాక్యం హెచ్చరిస్తుందన్నట్టు మనందరి జీవితంలో కూడా ఇది నెరవేరుతాడు మీరు గ్రహించండి మీకు ఎప్పుడన్నా దేవుడు ఇవన్నీ చూపించండా మీ గురించి కానీ మీ కుటుంబీకుల గురించి కానీ మీ సేవలో వ్యక్తుల గురించి కానీ మనుషుల గురించి కానీ ఆయన తప్పక మాట్లాడతాడు నాకు ఒకసారి గ్యాప్ కావద్ది టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ అనుకుంటుంది మొదటి సమయాలు అందం అప్పుడు బైబిల్ స్టడీలో అప్పుడు దేవుడు సమయ చిన్నగా ఉన్నప్పుడు దేవుడు ఆయన స్వరము వినిపిస్తుంది సమయలు సమీలు అని పిలిస్తే ఆయన ఏలీ పిలుస్తుంది మనిషి పరిగెత్తేవాడు అప్పుడు ఏలి గ్రహించిండి దేవుడు పిడత మాట్లాడుతున్నాడు అనేసి ఈసారి చిత్తం ప్రవ్వా నేను చెప్పమంటాడు అప్పుడు దేవుడు మాట్లాడుతుండ్రుడు సమీర్తను ఈ సంవత్సరం నేను ఏలి అని అప్పుడు నేను స్టేజ్ మీద నిలబడి చెప్తున్నాను ఈ వాక్యము సడన్లీ నా నా కంట్రోల్ లేకుండానే నా నోట్లకి మాట వస్తుంది ఈ సంవత్సరం నేను గొప్ప దైవజనం తీసేస్తున్నాను ఈ లోకంలో నుంచి చాలా మందికి నచ్చదు నాకు కూడా నేను చాలాసేపు ప్రారంభిస్తున్నాను కానీ అట్లన్నా నెక్స్ట్ డేనే బ్రదర్ దినకరణ చనిపోయింది దాని తర్వాత ఫాదర్ స్టప్స్ చనిపోయిడు మంచి దైవజనుడు కదా అప్పుడు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ పాస్టర్ దాని తర్వాత ఇంకా చాలా మంది ప్రపంచమంతట గొప్ప గొప్ప దైవజనులు చనిపోయినారు ఆ సంవత్సరం చెప్పిన ఇది మండే జరిగింది మండే అనుకోట మండే కాదు సండే ఈవినింగ్ జరిగింది ట్యూస్డే చనిపోయింది బ్రదర్ దినకరం దాని ఫాదర్ స్టప్స్ చనిపోయిండు ఇంకా చాలా మంది గొప్ప గొప్ప దైవజనలు చనిపోయారు నాకు వాళ్ళ పేర్లు తెలుసు కాబట్టి మీకు ఎవరు గెలవు కాబట్టి మీరు గ్రహించలేరు వాళ్ళని నాకు వాళ్ళందరి పేర్లు తెలుసు ఎవరో టకా టకా టకా టమాచారం చాలా మంది చనిపోయినారు అంటే దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాడు ఏం జరగబోతుంది ఎవరు అనేది చూపించలేదు కానీ చాలా మంది దైవజనాన్ని నేను తీసేస్తున్నాను అన్నాడు అయితే ఎందుకు అనేది నేను కొంచెం సేపటి వరకు మీకు చెప్తా ఇప్పుడు నేను చెప్పాను అదే రీతిగా ఆయన ఈ జ్ఞానాన్ని ఈ వరాన్ని మనకి ఇచ్చినప్పుడు ముఖ్యంగా నీకు సంబంధించిన నీ కుటుంబీయులకు సంబంధించినవి నువ్వు ఎక్కడ అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నావో వాటికి సంబంధించినవి అన్ని నీకు ముందుగానే చూపిస్తాడు దేవుడు ఏం జరగబోతుందని తర్వాత ఆయన ఏ మాట్లాడతాడు ఇది వాక్యం అంటున్నాము వాక్య మాట్లాడతాడు దాని తర్వాత రూపకంగా మాట్లాడతాడు దర్శనూపకంగా మాట్లాడతాడు డైరెక్ట్ పదాలు మాట్లాడకపోవచ్చు కానీ దృశ్యం ద్వారా మాట్లాడతాడు కనిపించే దృశ్యం కానీ నాకు బాగా గుర్తుంది అప్పుడు మా అన్నకి ఆ వేండ్లే ఆయన ఓవర్ నైట్ తన కాలు కులిపోయింది జస్ట్ ఫ్యూ అవర్స్ని కులిపోయింది అంతరు బాగున్న కాలు ఎందుకంటే మోకాల్ కింద బ్లాక్ అయింది ఆర్టరీ సాధారణంగా చాలామందికి హార్ట్లో బ్లాక్ అవుతాయి ఆర్టరీస్ కొందరికి కిడ్నీస్ కిడ్నీస్కి ఉండే కనెక్ట్లో బ్లాక్ అవుతాయి ఆర్టరీ అట్లా రకరకాల షిరల్లో ఉన్న ఆర్టరీస్ అంటే వెయిన్స్ ఎక్కడో ఒక జగలో బ్లాక్ అవుతా ఉంటాయి అయితే దేవుడు నాకు మాట్లాడం మీ అన్న చనిపోతుండ నాకు బాగా కోరుతుంది ఆ కళలో నేను గోజాడుతున్న దేవుని ప్రభు ఎక్స్టెండ్ చేయను లైఫ్ అని ఎక్స్టెండ్ చేయని లైఫ్ అని అయితే ప్రార్థన చేసిన నేను చాలా కంటిన్యూస్గా ఒక వన్ వీక్ ఎవ్రీ నైట్ ప్రార్థన చేసినా గురించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేసినాడు ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఇయర్సే ఫిఫ్టీ ఇయర్కి చనిపోయేవాడు ఫిఫ్టీ ఫిఫ్త్ ఇయర్లో చనిపోయాడు ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయిందని అయితే ఆ ఫైవ్ ఇయర్స్లో ఆయన బహుగా శ్రమ అనుభవించిండు మా అన్న బహు భయంకరమైన శ్రమ అనుభవించింది నేనైతే ఏడ్చుకున్నట్టు ఆయన చూసే ఆయన ఆయన శ్రమను చూస్తే ఇట్లా నేను ఇట్లా నా ఇట్లా హృదయంలోకి వెళ్ళి అంతరంగంలోకి ఏడుపు ఇంట్లోకి వచ్చి ఎంతగానో ఏడ్చుకున్నట్టు అని బాగా స్వస్థపరచలేవా నువ్వు ఆయనని కదా అని ఎంతగానో ఏడ్చి ప్రార్థించి అయితే ఎగ్జాక్ట్లీ ఫిఫ్త్ ఇయర్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఆయన అది కూడా మూడు రోజుల క్రితము ముందే ఆయన చనిపోక ముందు వన్ వీక్ ముందే ఆయన మానతో మాట్లాడిండు మాన నాకు చెప్పిండు అదే నెక్స్ట్ వీక్ డాడ్ నెక్స్ట్ వీక్ వస్తుంటాడు దేవుడు నాకు మళ్ళీ చెప్పిండు రా నాకు అప్పుడే అర్థమైపోయింది నెక్స్ట్ వీక్ మా అన్నం తీసుకొని పోబోతుంది దేవుడ ఆ క్షణం అర్థమైపోయింది నాక ఆయన అప్పటికి ఇంకా రాత్రి బాగా ప్రార్థన చేస్తున్నాను ఎక్స్టెండ్ చేయపా ఎక్స్టెండ్ చేయపావు అంటే తోసేసిండి దేవుడు ప్రార్థనలో మోకల మీద ఉంటే నేను చేయకు ప్రార్థన అని ఎందుకన్నా నేను చెప్తాను అదే రీతిగా ఒక పాస్టర్ ఉండే ఈ సమస్య నేను ఈ పాస్టర్ని తీసుకొని పోతున్నా అని చెప్పింది దేవుడు ఎవరికైతే నేను ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నానో వాళ్ళకి సంబంధించిన విషయాలలో కళల రూపంగా మాట్లాడేటాడు దేవుడి అంటే మనం ఏదో స్పెషల్ అని చెప్తానండి నేను మీకు ఈ గిఫ్ట్ని ఎట్లా వాడుతున్నాను ఎట్లా వాడుకోవాలా నేను చెప్తున్నాను గిఫ్ట్ అంటే ఏది చూపిస్తాడు దేవుడు ఏం జరగబోతుంది నాలెడ్జ్ అనేది అయితే నువ్వు ఏం చేయాలా ఖచ్చితంగా నువ్వు మోకళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి అయితే నేను ఆ పాస్టర్ గురించి ప్రవ్వా పాస్టర్ చనిపోతే ఆ సంఘము చిన్న భిన్నం అయిపోతుంది ప్రవ్వా వద్దు ప్రవ్వా అని నేను కొంతకాలం లైఫ్ ఎక్స్టెండ్ చేయ ప్రవ్వా అని చాలా దీర్ఘంగా నేను ప్రార్థన చేశా గురించి ఆయన హాస్పిటళ్లకి ఎన్నిసార్లు పోయి బయటకు వచ్చాడు ఇప్పటి కూడా హెల్త్ బాగలేదు పాపం అయినది హాస్పిటల్లో చుట్టూ తిరుగుతా ఉంటాడు ఐసీలకు పోయి ఎన్నిసార్లు ఆపరేషన్స్ అయ్యి వచ్చిన ఈ టైంలో దేవుడు ఆయన ఆయుష్కొని చెప్పేసేపు కొంతకాలం ఎక్స్టెండ్ చేసిండు అయితే ఆయన ఎందుకు తీసుకెళ్తానో దేవుడిని తర్వాత చెప్తా కొంతసేపటి తర్వాత ఈ పాస్తది గురించి అదే రీతిగా నేను మా మదర్ విషయంలో చూపించాను ఆయన చనిపోయినట్లు దర్శనం నేను చాలా ప్రార్థన చేసిన ప్రభు ఇంకొక కొంతకాలం ఎక్స్టెండ్ చేయ ప్రభు ఆయన అయితే ఎక్స్టెండ్ చేసిండు దేవుడు కానీ ఆమె ఎంతగా శ్రమ అనుభవించింది నేను కళ్ళరా చూసిన బహు భయంకరమైన శ్రమ అనుభవించింది తర్వాత ఇంకొక బ్రదర్ చనిపోతున్నాను చెప్పాడు దేవుడు నాకు అప్పుడు నేను రాత్రి పగళ్ళు ఒంటి గంట రెండు గంటల వరకు ప్రార్థించడం నేనైతే ఫుల్లు ఏడ్చుకుంటూ ప్రార్థించి ఏడ్చుకుంటా ప్రార్థించే నైట్లే అప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచి ఇంకా నెక్స్ట్ డే చనిపోతాడు నెక్స్ట్ డే చనిపోతాడు అన్నాడు నా రాత్రి అంత గోజా నేను వాళ్ళసేపు అలిసిపోయి వచ్చి నిద్ర పోకుండా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసిన ప్రభు అతను ఆయుష్ పొడిగించు హెజకి ఆయుష్ పొడిగించిన నువ్వు ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు హెజకి నే కాదు మమ్మల్ని కూడా ప్రేమించు మేము మీ బిడ్డలేమే కదా ప్రభు అని ప్రార్థించినప్పుడు అతను ఆ ఆయుష్ దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు పొడిగించిండు అట్లా ఎన్నో విషయాలలో దేవుడు నాకు చూపించిండు పలాన్ని వ్యక్తి పరిస్థితులు ఇట్లున్నాయని ఒక వ్యక్తి గురించి చూపించిండు ప్రభా ఎందుకు ప్రభావ ఈ బ్రదర్ ఇంత మంచోడు ఎందుకు ఇతనికి ఈ వైరస్ హెచ్ఐవి వైరస్ తగిలింది అని నేను రాత్రి ప్రార్థన చేసినప్పుడు చేసినప్పుడు దేవుడు చెప్పిండు ఇతను ఒక వ్యభిచారిని దగ్గర పోయిననేసి ఎవరో ఎవరో స్వరం నాకు వినిపించింది ఆశ్చర్యం ఒక వ్యభిచారిని దగ్గరకు పోయండినా తప్పుడం చేసిండు దేవుని బిడ్డ అయ్యిండి వివాహం ఆలస్యం అయిపోతుంది అనేసి ఒక స్త్రీ దగ్గరకు పోయండి దేవుడు చూపించిండు అయితే నేను నమ్మలే ఓరో స్వరం ఇది ఆయన కానీ నెక్స్ట్ టైము ఆమె ఎవరు అనేది కూడా చూపించండి దేవుడు ఆ స్త్రీ ఎవరు కూడా చూపించండి దాని తర్వాత ఈ స్త్రీ కూడా ఈ స్త్రీ త్వరలో చనిపోతాయని కూడా చూపించండి ఆమె అడ్రస్ లేకుండా పోయింది కానీ నేను రాత్రి మగళ్ళు ఆ బ్రదర్ గురించి జాడిన ఎంతో భయంకరంగా ఎక్కడ వారితో అక్కడ తిరిగిందా గురించి దేవుడి నాయుష్ పొడిగించండు నాకు ఎందుకు ఇవి చూపిస్తున్నాయి నేను అర్థం మీకు ఎందుకు చెప్తున్నదంటే చూడండి నువ్వు నీ నీకు తెలియకుండా ఆయన చెయ్యడు అబ్రాహ్నకు చెప్పకుండా ఏమైనా నేను చేస్తానా అంటాడు కాబట్టి గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఆయన తప్పక నీకు ముందు బయలుపరిచినాకనే ఏం చేయబోతుండో ఎందుకంటే ఆయన సంకల్పం అది ఆయన సంకల్పం నెరవేర్చాలా ఆయన అయితే నెరవేర్చప్పుడు నీకు కష్టం కలిగే ఆయన ప్రేమమయ్యంటే నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేదా అబ్రహము ఊర్ అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు తన తండ్రిని అన్న కొడుకుని తెచ్చుకున్నప్పుడు తన తండ్రి ఉంటే అబ్రహము అబ్రహాముని దేవుడు దర్శించలేడు ఎందుకంటే ఒక విధేయత లేదు కాబట్టి సంపూర్ణంగా అందరినీ విడిచిపెట్టరామన్నాడు కానీ తండ్రిని తెచ్చుకున్నాడు మరి ఆయన ఎంత ప్రేమ దేవుడు తండ్రిని త్వరగా చంపేయచ్చు కదా ఆయనకు అధికారం ఉంది కదా ఆయన ఆయన సృష్టి కదా ఆయన ఎవరన్నా చంపచ్చు ఎవరైనా బతికించచ్చు ఆయన ఇష్టం అది ఎందుకంటే ఈ సృష్టి అంతా ఆయన తయారు చేసుకుంటు నువ్వెవరు నేను ఎవరిని ప్రశ్నించడానికి ఆయనని అది ఆయన ఇష్టం ఎవరిని త్వరగా తీసుకెళ్తాడు ఎవరిని ఇంత కలం పెడతాడని ఆయన ఇష్టం కిషులందరూ చనిపోయినారు మళ్ళీ యోహన్ భక్తుడు లేడా చాలా కాలం వృద్ధాప్యంలో ఆయన ఆయన ఆయన ఇష్టం అది నేను ఎవరిని ప్రశ్నించడానికి మనం ప్రశ్నించడానికి వీల్లేదు అయితే కొంతకాలము ఇంక నేను మా ఫాదర్ చనిపోయినప్పుడు కూడా నైన్టీన్ సెవెన్ నైన్టీ సెవెన్ లో చనిపోయింది ఆయన ఫిబ్రవరి నైన్టీన్ నైన్టీ సెవెన్ లో మా ఫాదర్ చనిపోయినప్పుడు నేను మొత్తం డిస్టర్బ్ అయిపోయినా అందరికంటే ఎక్కువ అయితే ఆయన చనిపోయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వచ్చినప్పుడు నాకే ఇంకా మమ్మీని సిద్ధపరచాలా అప్పుడు నేను ఎంత బలపర నన్ను నేను ఎట్లా బలపరుచుకోవాలా ఇది పోయి మమ్మీకి చెప్పాలా ఆమె చెప్తే ఆమె ఏమైపోతుంది ఆమె కూడా వయసు అయిపోయినాయి ఇవి మనుషులకు అందరికీ తప్పవు కదా నేను త్వరగా అనుభవించినను మీలో కొంతమంది అనుభవించారు భవిష్యత్తులో అనుభవించబోతున్నారు ఇవందరికీ తప్పవు కదా కానీ ఈ జ్ఞానవాక్యం ఉన్నప్పుడు నీకు ఆదరణ ఉంటుంది అన్నట్టు సంఘక్షేమం అంటే అదే కదా ఈ ఆదరణ ఉంటుంది అన్నట్టు దేవుడు చెప్పిండు తీసుకున్నాడు యోగం అన్నట్టు ప్రభు తీసుకున్నాడు ప్రభుకే మహిమ అని చెల్లించగలిగిండు ఈ జ్ఞానవాక్యం వల్ల నీకు ఎప్పుడైనా ఆదరణ వస్తేనే కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా ఎందుకు దేవుడు వాళ్ళని తీసుకోవాలనుకున్నాడు ఎందుకు నువ్వు వాళ్ళని గురించి ఫైట్ చేస్తున్నావు దేవునితో ప్రార్థనలు తీసుకోపోవద్దని మన బలైనత ఏంటంటే ఇంకా కొంచెం కాలం ఉంటే బాగుంటుంది ఇంకా కొంచెం కాలం ఉంటే బాగుంటుందని వృద్ధాప్యంలో వాళ్ళ శరాలంతా కృషించబోతుంటే నువ్వు వాళ్ళ కొరకు ఫైట్ చేస్తావంటే వాళ్ళ శరలు కృషిస్తున్నాయి హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సి వస్తున్నాయి లక్ష లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మన బాధ కాదా అవన్నీ చూడనీయకుండా ఆ బాధ అనుభవించనీయకుండా దేవుడు తీసుకోవాలనుకుంటున్నాడు తన బిడ్డల్ని తర్వాత ఈయన చాలా కాలము శ్రమ అనుభవించాడు మా ఫాదర్ విషయంగా చెప్పాడు నాకు ఎన్ని విషయాలు బయలుపరిచినాడు మా ఫాదర్ విషయంలో మా ఇంట్లో ఎవ్వరుగలదు ఆయన గురించి అంతగా తెలిసి తెలిపి తెలిపాడు దేవుడు ఎందుకంటే నువ్వు ఆసక్తితో అడిగినావు చూపిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఆయన తన జీవితం అంతా కష్టపడేడు ఏ రోజు సుఖం అనుభవించాడు లైఫ్ లో పుట్టిన చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఆయన బహుశ్రమను అనుభవించిండు అని దేవుడు నాతో అభిషం బయలుపరిచిడు ఆయన గురించి ఆయన ఇంట్లో ఆయన ఒక్కడే బాగా చదువుకున్నాడు ఇంకొవ్వరు చదువుకోలే తర్వాత అన్నలను ఆయననే బాగు చేసుకున్నాడు అన్నలకు అందరికీ ఉద్యోగిలు ఇప్పించుకుండు చేసిండు తమ్ముడిని చదిపిద్దామంటే తమ్ముడు కోఆపరేట్ చేయలేదు తమ్ముడు తాగి తాగి చచ్చిపోయిండు తనకంటే ముందే అన్నలందరూ చనిపోయినారు తనకంటే ముందే తమ్ముడు చనిపోయినాడు పోయిండు వాళ్ళందరి సమాధలు చేసి వచ్చిండు అన్ని తష్పాలు చేసి వచ్చిండు తండ్రి శవం సమాధి చేసిండు తల్లి చేసిండు అన్నలైజ్ చేసిండు తమ్ముడు చేసిండు దాని ఆయన ఆఫీస్లో ఎక్కడ పోయినా ఎక్కడ పనిచేసినా ఆయనకు బహు శ్రమలు అనుభవించిండు కాబట్టి ఈ లోకంలో ఆయన అంత శ్రమలు అనుభవించిండు చిన్నప్పటి నుంచి పెద్ద ముసలుడు ఆయన మళ్ళీ నా సన్నిధిలో ఆయనకి నేను సంతోషం ఇవ్వాలని తీసుకెళ్తుంటే నువ్వు ఎందుకు అడ్డగిస్తున్నావు మీ అన్న ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే డయాలిసిస్ మీద అనుభవించాల్సి వస్తుంది బాధ దాని సర్జరీస్ అనుభవించాల్సి వస్తుంది బాధ దాని హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్లతో అనుభవించాల్సి వస్తుంది బాధ అవన్నీ చూసి నువ్వు భరించగలవా ప్రార్థన్యత చేస్తున్నావు ఆపుతున్నావు దేవుడు మాట్లాడే దేవుడు ఎంతగా వాళ్ళ లైఫ్ ఎక్స్టెండ్ కావడం ఎంతగా నలుగొట్టబడ్డాను నేనైతే అన్న విషయంగా అంతే అమ్మ విషయంగా అంతే కొన్నిసార్లు నేను తప్పు చేసిన ఏమో అనిపిస్తుంది వాళ్ళ గురించి అట్లా ప్రార్థన చేసి వాళ్ళ కళ్ళ ముందు సంతోషం అనుకుంటాం కానీ మనం అంతా ఆత్మస్వరూపులం కదా వాళ్ళు ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే కదా ఈ శరము ఎంత దౌర్భాగ్యమైనది మనకి ఎంతో తెలుసు అయినా కానీ మనం దాని గురించి ఎంతగా ప్రయాసపడతా అంటాం ఇంకా ఎక్స్టెండ్ చేయాలి ఇంకా ఫిట్ చేసుకోవాలి ఇంకా ఆయుష పొడిగించుకోవాలని అన్ని మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఏమేమో ఏమేమో అన్ని మన తలంపులు ఉపయోగిస్తూ ఉంటాం మనకు తెలుసు శాం విడిచిపెట్టినాక మరీ విశేషమైన సేవ మనకు ఉంటుంది ఎన్నిసార్లు చూపించిన వాక్యాలు అయితే మా అన్న విషయంగా అట్లా ప్రార్థ మా డాడీ విషయంగా బహుబ రాత్రి బగలు నేను నేర్చుకుంటూ చేసినప్పుడు దేవుడు ఆయనతో పాటు కలిసి నేను సేవకు వెళ్తున్నట్టు ఎన్నిసార్లు కళలో చూపించాను ఆయన ఎన్నిసార్లు నాకు వచ్చి ఏంది ఎందో చెప్తున్నాడు నా సన్ని నా పక్కనే ఉన్నట్లు నాతో పాటు ఇంట్లో పండుకున్నట్లు ఎన్నిసార్లు చూపించింది దేవుడు నాకు ఆదరణ ఇవ్వడానికి అయితే కొంతకాలం తర్వాత మా సిస్టర్ నాకు ఒక సాక్ష్యం ఇచ్చింది ఆయమే బయలుపరిచినట్టు దేవుడు మీ నాయన బ్రతుకుంటే ఏమయ్యేడుదని హార్ట్ ఆపరేషన్ అయ్యేడుది ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి పైనుంచి కింది వరకు కట్ చేసి బోన్స్ పక్కకు జరిపి ఆపరేషన్ చేసి మళ్ళీ అంతా కుట్లేసలు పై నుంచి బొడ్డు వరకు ఆ కళలో ఆయన ఆ పిచ్చోడైపోయి ఏమైపోయింది నాకు నా పరిస్థితి ఏంది ఇంత అన్యాయంగా అయిపోయింది ఒకప్పుడు నేను ఎట్లుండే ఇప్పుడు ఏంది ఇట్లుండీ బాధపడుతూ ఆ కుట్లు తన మెడ నుంచి గడు వరకు ఉన్న ఆ కుట్లన్నిట్లా లెక్క పెట్టుకుంటున్నారు రోజంతా కూర్చొని సాయంత్రం వరకు ఆయన కళలో మా సిస్టర్ కళలో అప్పుడు నాకు దేవుడు అవును ఈ నా లైఫ్ కంటిన్యూ తర్వాత ఎంత శ్రమ ఉండేది హాస్పిటల్లో చుట్టూ తిరగడము మీరంతా పోయి హాస్పిటల్కి కూర్చోడము లక్ష లక్షల డబ్బులు ఖర్చు పెట్టడము ఎంతైనా శ్రమ ఉంటుంది వీటన్నిటిని నువ్వు ఎదుర్కోగలవా అబ్రహమా అని తన తండ్రితో గురించి మాట్లాడతాడు తండ్రి తండ్రిని త్వరగా చంపేచ్చు కదా తండ్రి త్వరగా చనిపోతే అబ్రహాం భరించగల దాన్ని వాపసు ఇది వాగ్దన దేశం అని ఎంత ప్రేమ కలదు ఎవడు అటు నలభై అబ్రహాము ముందుకు లే పోలేకపోయాడు తండి పాటు తండ్రి చనిపోయినాకనే అప్పుడు లేసి తిరిగి ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఇవన్నీ దేవుడు మనకి అనాది కాలంలో దాచిపెట్టిన వీటన్నిటిని మనకి తిరిగి తిరిగి చూపిస్తుండడు ప్రార్థన చేస్తుండం మనం ప్రార్థనా వీటిని తెలుసుకుంటున్నాము నువ్వు అడగాలంతే ఈ గిఫ్ట్ ఎట్లా ఆపరేట్ చేయాలి నాకు ఆ గిఫ్ట్ ఉంటే ప్రభావ ఎట్లా తిని మీ మనమార్దంగా వాడాలి ఓ బ్రదర్ గురించి ఓ సిస్టర్ గురించి ప్రార్థన చేసినప్పుడు తప్పక నేర్తే బయలుపరుస్తాడు దేవుడు నాకు అనుభవం చాలా ఖచ్చితంగా నేను చెప్పినట్లే అదే జరుగుతూ అది అది ప్రభు వల్ల నాకు సంపూర్ణంగా తెలుసు వాళ్ళ తల మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో దేవుడు చెప్తుంటాడు వీళ్ళు ఏం చేశారు కూడా చెప్తాడు కానీ నేను ఓపెన్ చెప్పలేం కదా బాధపడతారు ఎటువంటి తప్పిదములు చేస్తారు అవన్నీ దేవుడు చూపిస్తూ ఉంటాడు కానీ ఆయన ఎంతో ప్రేమ దేవుడు ఎందుకు మనకు చూపిస్తున్నట్టే కరెక్షన్ నువ్వు చేయాలా నీ బాధ్యత అందుకొరకు నీకు ఇచ్చింది ఈ వరం కాబట్టి నువ్వు ఈ వరానికి వ్యతిరేకంగా పోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనుషులు శ్రమలుగుండా పోల్సి అదే నేను మీకు చూపించిన అయితే ఈ వరాన్ని అనేక పర్యాయాలు దేవుడు పాజిటివ్ చూపిస్తాడు పలాను ఏమైనా వస్తారు ఎందుకు చనిపోతున్నాడు పాపం వలన నువ్వు పోయి వాడిని హెచ్చరించినప్పుడు వాడి పాపం నుంచి బయటకు వాడు ఆయుష్ ఒక విషయం బయటపరిచిన దేవుడు ఏంటంటే పేదరికం మనుషులు ఎందుకు పేదరికంలో ఉంటారంటే వాళ్ళు చేసిన పాపపు జీవన విధానం పాప నుంచి బయట రాకపోవడం అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పేదరికంలో ఉండే వాళ్ళంతా పాప పూరితమైన జీవితంలో వారు అందుకే నేను గమనించిన ఆశ్చర్యం ఎప్పుడైతే ఏసు సొంత స్వీకరిస్తారో వాళ్ళు ఎంత త్వరగా డబ్బు గల వాళ్ళు తిండి కూడా తింటలేదు బ్రదర్ ఈరోజు మూడు కోట్ల తిండిది బ్రదర్ అని సాక్షమిస్తారు రక్షింపబడ్డాక ఆయన అట్లా నేను ఐశ్వర్యవంతం చేస్తాడు కాబట్టి ఈ గిఫ్ట్స్ ని మనము బహు జాగ్రత్తగా వాడుకోవాలా అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తుంది ఈరోజు ముఖ్యంగా ఒకవేళ నీకు ఈ గిఫ్ట్ ఉంటే జ్ఞానం జ్ఞానవాక్యం ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానవాక్యం అంటాం ఉదాహరణకి పలాని వ్యక్తికి హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఎందుకు అనేది దేవుడు చూపిస్తాడు తర్వాత ఎట్లా ధనకి వెళ్ళి చూపిస్తాడు ఎందుకు వచ్చింది రోగం అంటే గతానికి సంబంధించింది మరి ఎక్సస్వ ఎక్సదీన్స్ వస్త అంటే భవిష్యత్కి సంబంధించి కాబట్టి ఈ జ్ఞానము బహు ఆశ్చర్యం ఈ యొక్క వరము బహు సర్ప్రైజింగ్ వరం నా దృష్టిలో ఓ ఆశ్చర్యకరమైన వరం ఇది నువ్వు వాడికి ఓ పాపికి నువ్వు నువ్వు పాపం వల్ల వచ్చే జీతం మరణము అనే వాక్యాన్ని వాడి త్వరగాంధము అంటే భవిష్యత్తులో నరకన పోతున్న విషయం నీకు ఆల్రెడీ ఏడు వేల పర్సెంట్లే తిరిగి చెప్పాలంటే జ్ఞానం జ్ఞానవరం జ్ఞాన జ్ఞానవాక్యం కాబట్టి ఈ వాక్యాన్ని ఈ యొక్క యొక్క వరాన్ని మనం ఎరితిగా ప్రభు మహిమార్థంగా వాడాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ప్రవ్వా మీ యొక్క శామనకు అనుగ్రహించు ప్రవ్వా ఈ యొక్క జ్ఞానవరము జ్ఞాన వాక్యము నీకు అనేకమైన విషయాలను బయనపరుస్తుంటుంది ఒక వ్యక్తి గురించి నేను మీకు చూపిస్తున్నాను కదా ఒక వ్యక్తికి హెచ్ఐ వరస్ ఎట్లా చిన్నప్పుడు చూపిస్తాడు ఎవరి ద్వారా వచ్చింది ఏ ప్రాస్టిట్యూట్ అంటే ఏ వ్యభారణ దగ్గర పోతే వచ్చింది ఆ వ్యభిచారణ స్త్రీ ఇక్కడ ఎక్కడుంది కండ్లకు కట్టినట్టు చూపించింది నాకు అది భయం వేసిపోయింది నా లైఫ్లో దాని తర్వాత ఎన్నో చూపిస్తున్నాడు దర్శరీతిగా ఎన్నోన్న నేను చూడగలిగిన కానీ ఇది ఇది ఒక లైఫ్ స్టైల్ దర్శనాలు చూడడం ఒక లైఫ్ స్టైల్ ప్రవచించడం ఒక లైఫ్ స్టైల్ మనం వీటన్నిటి నీకు ఏ వరం ఉన్నా కానీ దాన్ని పాటించడం నేర్చుకొని ఆయన మహిమార్థంగా నిలబడడం నేర్చుకోవాలి మనం అంతే మనకు కావాల్సింది సంఘ క్షేమం కొరకు ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి అవన్నీ సంఘంలో మనల్ని సాక్షాత్వడానికి దాని తర్వాత ఆయన సన్నిధి మనతో పాటు ఉందని జ్ఞాపకం చేయడం కొరకు ఈ వారాలన్నీ మనకి ఇచ్చాయి కాబట్టి వచ్చే వారము మరికొన్ని విషయాలు వీటికి సంబంధించిన నేను చూపిస్తాను అంతవరకు ప్రార్థనా మనం దీన్ని ముగించుకుందాం పరశుద్ధుడ ఒక దేవ వదనాలైన ఇస్రాయల గొప్ప తండ్రి మీకే స్థుతి స్తోత్రాలు అర్పించుకుంటున్నాం ప్రభు ఇప్పటి వరకు మీరు మా ఎన్నిసార్లు మాట్లాడినారు నాయన ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ప్రభా ఆ పద ఎట్లా రాబోతుందో మీరు మాకు చూపించినారు ప్రభా పలాని బ్రదర్ జీవితంలో పలాని సిస్టర్ జీవితంలో ఆ ఏ రీతిగా రాబోతుందో మీరు మాకు చూపించినారు కానీ ప్రభావ వాటిని ఏ రీతిగా తప్పించుకోవాలన్నా అన్న మార్గం కూడా మాకు చూపించినారు వాటిని వీటిని బట్టి మీకు ఎంతో ఉండాలి ఇంతగా మళ్ళీ కాచి మీకే సమస్త ఘనతమై ఆచలించుకుంటున్నాం వింటున్న వారిని ఆశ్రయించండి వినయ వినని వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి తన మళ్ళీ తిరిగి విని పొందులాభం పొందాలని సహాయపడండి ప్రభుత్వం ఈ వాక్యాన్ని తిరిగి రావాలని కూడా మాకు ఇది ఒకటి లైఫ్ టైం ఆపర్చునిటీ కాబట్టి జాగ్రత్తగా వీటిని స్వీకరించి మా ప్రధరల భద్రపరచుకొని ప్రకటించి బిడ్డలుగా తయారు చేయమని ఏ కృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవా సర్వశక్తి సంపన్నుడా మహోన్నతుడుగు దేవా మహిమా స్వరీప తండ్రి కృప అయినా నీకు ఎంతో అన్నాలేసయ్యా నీకే స్థుతులు స్తోత్రమైనా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడనైనా కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టినారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ నూతన దినం మాకు అనుగరించినారు ప్రభావ మీరు మాకు సహాయకలు నమ్మి నీకు ఎంతో వన్నాలేసయ్యా ఈ యొక్క మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ధన్యతను మీరు మాకు అనుగరించినారు ప్రభావ వాక్యం ద్వారా ప్రభావ మీరు మమ్మల్ని ఎంతగానో బలపరచడం అయినా జ్ఞాన వాక్యం ప్రభావ తన కట్నారు ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు మాతో మాట్లాడినారు ప్రభావ అయినా అది మా జీవితంలో ప్రభావ గిఫ్ట్ ను ప్రభావ ప్రాక్టీస్ చేయాలి ఒకవేళ గిఫ్ట్ మాలు ఉంటే ప్రభావ మేము ప్రాక్టీస్ చేయాలా జాగ్రత్తగా మేము హ్యాండిల్ చేయాలా ప్రభావ ప్రతి దశలోనైనా ఏసయ్య నా ప్రభావ మీ వాక్యానికి అనుగుణంగా మేము జీవించాలా మాకు ఇచ్చిన గిఫ్ట్స్ ప్రభావ సిరప్ చేయాలా ప్రభావ వాటిని ప్రజ్వలింపజేలా కదిలించాలా ప్రభావ ఆ రీతిగా ప్రభావ మమ్మల్ని నడిపించడానికి గొప్ప దేవ నా తండ్రి ఎస్ఐ అన్న ప్రభా ఇక కృపా వరాలు ప్రభా అ ఇంత విశీదీకరించే ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారనైనా గొప్పదేవన తండ్రి అవి మాలో ఉన్నాయి ప్రభా కొన్ని నైనా కానీ మేము కొంతకాలం విని వాటిని విచ్చేసినాం ప్రభావ కాబట్టి నైనా ఎస్ఐ తిన వాటి వాటిని మీరు జ్ఞాపకం చేస్తున్నారనైనా వాటిని జాగ్రత్తగా మళ్ళీ తిరిగి మేము మీ కృప మరోసారి మాకు అనుగ్రహించి తెలియక ప్రభావ పోతే వాటిని మేము చేయలేదు ప్రభా రీతిగా ప్రభావ ఎన్నో వరాలు మీరు మాకు ఇచ్చినారు ఏది కూడా ప్రభావ దాన్ని సమకూర్తిగా మేము పాటించలేదు ప్రభావ కాబట్టి నైనా ఈ దినం మీరు మాతో మాట్లాడినారు మరోసారి మేము హెచ్చరించినైనా వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నా మీ కృప అనుగరించండి మీ పరులో గొప్ప జ్ఞానం అనుగించండి అయినా మీలో ఉంది ప్రభా నైనా మీకు మీరు మాకు ఇవి ఇచ్చినారు ప్రభా నీకు ఎంతో వర్ణాలు ఈసీ మీ మై మొక్కరికి మేము వాడాల ప్రభావ అనేక జీవితాల ప్రభావ ట్రాన్స్ఫార్మ్ కావాల ప్రభావ నైనా ఈసయ్యా నా తల్లి నుంచి ప్రభావ నైనా తిమూతికి వచ్చిన ప్రభావ ఆ రీతిగా మా నుంచి ఇంకా అనేకులు పోవాల ప్రభావ ఆ రీతిగా ప్రభావ తన మీ బిడ్డల ద్వారా ప్రభావ ఈ ఇట్టు మాకు అనుగ్రించడాయినా దాన్ని బట్టి నీకు ఎంతో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ఎంతగానో బలపరిచిన ప్రభావ నీకు వందలిస వాక్యం చెప్పిన ప్రభావశేఖరాన్ని కూడా మీరు తాకని ప్రభావకు మంచి ఆరు కింద ఇంకా ప్రభావ మీ సముచితమైన ధ్యానించండి ఇంకా నింపని ప్రభావ ఇంకా అనేకమైన విషయాలు మీరు బయలుపరచండి అన్న చుట్టూ అగ్ని కంచి పెట్టండి ప్రభావ బహుధైర్యంగా ప్రభావ మీ వాక్యాన్ని ఇంకా ప్రభావ అనేకమైన విషయాలు ప్రకటించాలన్నా మీరు బలపచ్చండి స్థిరపరచమని ప్రార్థిష్టమైనా నా దేవ కుటుంబ చుట్టూ అగ్ని కంచి మీ దూతల కార్దులు అనుగ్రహించమని ప్రార్థిష్టం ఉద్యోగ స్థలం అంతట్లో మీరు ఘన విజయం అనుగరించండి ప్రతి ఆటంకాలు కొట్టిపోయిన ప్రభావ ప్రతి విషయంలోనైనా మీరే సహాయకులు నడిపించే తన హృదయవాంఛం మీ తీర్చమని ప్రార్థిష్టమైన ఈ ఆరదను పాల్గొనే ప్రదర్శిస్తారు అందరి గురించి ప్రార్థిష్టమైన మీరు ఆశ్రవదించండి ప్రభావ ఈ వాక్య వల్ల మా ప్రభావ మా మీరు అనుగ్రించినారు ప్రభావ ఇటు మేము అధికంగా మేము ఫలించాలన్నా సహాయపడిని అనేక జీతాలు మేము ఫలం తీసుకొని రావాలా ప్రభావ మాకు చెప్పబడిన ఈ వాక్యాల ప్రభావ మేము అనేక అనేక చోట్ల అనేక ప్రాంతాలు ప్రకటించాలా ప్రభావ ఆ రీతి మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిష్టమైన గొప్పదేవ రాలేదు ప్రభావ ఆ బిల్లలుగా మీరు జ్ఞాపనం చేసుకుని తిరిగి ప్రభా ఈ వాక్యాల ప్రభావ అర్థం చేసుకుని ప్రభావ వాళ్ళ నా ఒకవేళ గిఫ్ట్స్ వల్ల ఉంటే ప్రభావాని పాటించలాగిన మీ కృపా నడిపించమని ప్రధిష్టం అయినా గొప్ప దేవనాథాన్ని మీరు ఆకర తొరిగింది ప్రభావ మీకు సిద్ధపడాలా నీకులు మీ సిద్ధపరచాలా అయినా మాకు ఎంతోగాన పని మీరు ఇచ్చినారు ప్రభా ఈ లోకంలో ఓ ప్రతి మీరు సంపూర్ణత అంటే మేము నిమగ్నం కావాలా ప్రభావ ఓ మొక్కలు ఉన్న ప్రతి వాటి అన్నింటిని ప్రభావ ప్రతి బలహీతల నుంచి మాకు వెళ్ళగల్పించండి అయినా మీరు ఒక్కరే బలవంతం వేస్తూ మీకు బలం మాకు నడిపించండి ప్రతి చోటు మీ కొరకు సాక్ష్యం పెట్టుకొని అయినా నా దేవనా ప్రభావ మీరు ఆకర్ సంబంధించిన ప్రతి ప్రవచనం నెరవేెత్తునే ప్రభావ చివరి కాళ్ళు ఉంటున్నా కానీ అనేకుల ప్రేమ చలారిపోద్దన్న ప్రభావ అనేకులు అభ్యంతరపడతారన్నారు ప్రభావ చివరి వరకు మీకు రక్షణ ప్రణాళికలో మేము ఉండాల ప్రభావ అంతవరకు మేము సహించాలా ప్రభావ ఈ వాక్యాలు అనేక మేము ధైర్యంగా మేము ప్రకటించాలా అనేకులు స్థిరపరచాలా సంఘాల్లో ప్రభావ ఎక్కడ అవకాశం మీరు ఎక్కడ నడిపిస్తే అక్కడ పోయి మీ వాక్యం ప్రకటించాలా ఆ రీతిగా మేము ముందుకు పోలాగిన మీకు కృపనుగించండి మీకు నూతనమైన పరిశుధాత్మ అగ్ని అభిషేకంతో నింపి ప్రతి చోట మీకు అందరిని సాక్షులు పెట్టుకునేనా ఓ ప్రవాహం దీని వంత మీరు మా గృహాలను మీరు చేర్చి మీ నామాన్ని మేము తీసుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తాం తండ్రి పరిశుద్ధి స్తుతర స్థూత పరిషు సర్వ శక్తి మంత్రుల సర్వాధికారి నీకే బంధనాలు ప్రభా వైలాది దూదలతో కూడిన మహానుద్రమైన గొప్ప నీకే స్థూతున్న తండ్రి దేవా ఈజు ప్రభావ మరి నీ యొక్క కృపలో ప్రభావని భద్రపరుచుకునేందుకు నీకు బంధనాలు ప్రభావిన ప్రభాన్ని ఎదుగుటకు ప్రభా మరి జ్ఞానమైన వాక్యాన్ని ప్రభా ఈ రోజు వినిపించినందుకు నీకు బంధనాలు ప్రభా దేవా ఇచ్చిన ప్రభా కానీ అది మేము అభివృద్ధి పరుచుకునేలాగా మీరు మాకు సహాయపడం అనే ప్రార్థిస్తుండ్రి దేవాయత్స ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి తలాంతులు కూడా ప్రభా అభివృద్ధి పొందాలి ప్రభా దేవాయ ప్రభ అది మా నుంచి ఒకరికి వెళ్ళిపోవాలి ప్రభా ప్రతి వాక్యలే ప్రాక్టీసింగ్ లో పెట్టాలి ప్రాక్టీస్ చేస్తేనే ప్రభా అది అభివృద్ధి పొందుతుంది ప్రభా కాబట్టి ప్రభా మేము జ్ఞానంలో బదిలాలంటే జ్ఞానం చిత నింపుమని తండ్రి దేవాయ ప్రభ ఎవ్రీడే ప్రభా నీ యొక్క వాక్యల ప్రభావ మేము ఆక్షితగా ప్రతి వాక్యని ప్రభా మేము దక్తిగా అర్థం చేసుకునేలాగా ప్రభా మీరు మాకు సహాంశమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచ ప్రభా ఎల్లప్పుడూ ప్రభా నీ యొక్క ఉంటే ప్రభా మేము ఎప్పటికీ కూడా ప్రభా నీ యొక్క ఉంటాం ప్రభ దేవాయతు ప్రభ మరి నువ్వు ఇచ్చిన ప్రతి సత్యం ప్రభా పడిపచేయాలి ప్రభా దేవాయతు ప్రభా మమ్మల్ని నా విధంగా నడిపించని ప్రభా దేవాయతు ప్రభా ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చినారు ప్రభ వాటన్నిటిని బట్ ఎన్నికలు లెక్కలేని బంధనాలు ప్రభా దేవాయతు ప్రభ వారు ప్రతి గిఫ్ట్స్ ప్రభా ఏమైతే ఇచ్చినారు ప్రభా అవన్నీ కూడా ప్రభావ మేము అభివృద్ధి పలుచుకోవాలి తండ్రి దేవాయచు ప్రభా ఏది కూడా ప్రభావ మాలో స్వార్థం ఉండడానికి వీలదు ప్రభా మా నుంచి ఇతరకే వెళ్ళిపోవాలి తండ్రి దేవాయచు ప్రభావ ప్రతిదీ కూడా ప్రభావ మేము విని అవి నేర్చుకోవాలి ప్రభా దేవాయ ప్రభా విని వదిలేసే వారి లాగా కాకుండా ప్రభా విని దాన్ని ప్రాక్టీస్ చేసే వారి లాగా మేము ఉండటం మీరు మాకు సాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాయ ప్రభాని యొక్క జ్ఞానం మాకు దయచని ప్రభా దేవాయ మరి బుద్ధి జ్ఞానం చేయ సంపదలు అన్ని కూడా యొక్క గుప్పెట్లో ఉన్న కాబట్టి ఏసుప్రభ మరి మీరిస్తేనే ప్రభ ఇవన్నీ ప్రభ కాబట్టి ప్రభా నీ యొక్క బిడ్డలమై మేము ఉండగా ప్రభా మరి మా కూడా దైత్యం అని మేము ప్రార్థిస్తుంది ఏసై నీకేస్తవుతుంది నీకేమన్నా తండ్రి దేవాయేసప్రభ మేము వెలిగింపబడలా అనేకులు వెలిగింపబడాలా ప్రభ ప్రతి వారికి వెళ్ళి మేము ప్రత్యాన్ని ప్రకటింప చేయాలి ప్రభ దేవాసుప్రభ మరి మీరు ఎక్కడికి నడిపిస్తూ మేము అక్కడికి వెళ్ళడానికి సిద్ధం చేసుకుని ఉండటానికి మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తుండీ ఏసై నీకేస్తవుతుంది నీకేమన్నా తండ్రి దేవాసుప్రభ నీ యొక్క అక్కడికి ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభ నువ్వు ఇచ్చిన ప్రతి పనిలో ప్రభా మేము నిఘ్నమైపోవాలి తండ్రి దేవాయజ్ ప్రభ ఎవ్రీడే ప్రభా ఈ వాక్యాన్ని పాటించాలా మేము బాగా వర్షిప్ లో ప్రైన్స్ లో ఉండాలి ప్రభా ప్రతిదీ మేము తెలుసుకోవాలి ప్రభ దేవాయసు ప్రభా లోకంలో జరిగేది ప్రతిదీ బయలుపరుస్తున్నారు ప్రభా దాన్ని బట్టి నీకు పొందనాలి తండ్రి ప్రతి బిడని కాపాడండి రక్షించడం అని ప్రార్థిస్తుంది తండి దేవాయజ్ ప్రభా మరి స్కిన్ డిజీస్ నుంచి వచ్చిన ప్రతి బిడని తాకి ముట్టి మరి అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసే ప్రభావం ప్రతి బిడ్డను రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దివా నీకేస్తూ నీకే ఉన్నది ప్రతి బిడ్డ ప్రభావీ సిద్ధపరచుకోమని ప్రార్థన వాక్యం చేత మీరు మాత్రం వాక్యాన్ని హృదయంలో నీరు కట్టి పాలింపు దయచేయండి ప్రభావంతోక్యము బుద్ధి వాక్యం ప్రభావం మా జీవితంలో మేము అవలంబించుకొని ఒక సాధన లాగా ప్రభా ఈ లోకంలో మేము జీవించాలా ప్రభ మీ వాక్యాలను ప్రకటిస్తూ వాటిని స్వీకరిస్తూ ప్రభు పాటిస్తూ దేవ తుది శ్వాస వరకు ప్రభా నీలకడగా మీలో ఉండి అంతం వరకు ప్రభ సహిస్తూ ముందుకు నడిపింపబడాలా అదే మీ యొక్క పశుద్ధ ఆత్మశక్తి బలం చేతనే సాధ్యం ప్రభా దేవ మీకే వందనాలు ప్రభా మీరే మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని ముందుండి ప్రభావని నడిపించండి ప్రభా ఏసీకు వందనాలు ప్రభా మీ నాకే యుగ మహిమ కలుగును గాక మన ప్రభైన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అందరి సిస్టర్స్ అందరికీ